కథలు వస్తున్నాయి నీ ధనమంతా పోయింది అంటే నాకేదీ పోలేదు నీ సామగ్రి నువ్వు సంపాదించుకున్న వస్తు వస్తు సామాగ్రి బంగారం ఇత్యాదులను కూడా పోయినాయి అయినా నాకు పోయింది ఏది లేదు నీ శరీరంలో ఆరోగ్యం పోయింది అయినా కూడా నాకు పోయింది లేదు నీ శీలము పోయింది అమ్మో అది మాత్రం పోవడానికి వీర్లేదు ఎందుకంటే ఇవన్నీ పోతే ఏమీ పోయింది లేదు కానీ శీలమే పోయినట్లయితే సర్వము పోయినట్లే కాబట్టి శీలము మాత్రము ఎన్నడూ పోవడానికి వీలు లేదు అని మనకి ఏదో కథలో సో ఆచారము అనగా శీలము ఒకప్పుడు ఈ శీలము దాని ముందు సత్ అనే ప్రధాన వ్యక్తి సచ్ీలము అని కూడా అంటారు అదే అర్థము అసుర ప్రకృతి గలవారు ఎందు ఈ ఉండదు సో వాళ్ళు స్వభావము చాలా క్రూరంగా దుర్మార్గంగా ఉంటుంది సీతాదేవి రావణాసుకొంది నువ్వు నన్ను పది మాసాల నుంచి ఇక్కడ బంధించగలిపావు నేను తిండి చెప్పలేకుండా రాముణ్ణే స్మరిస్తూ పురుషించి ఉన్నాను కదా నా దీని మైగా పైగా జులుం చేస్తున్నావు దుర్మార్గంగా మాట్లాడుతూ నన్ను భయపడితో కత్తితో నరికస్థానంతో బెదిరిస్తున్నావు నువ్వు ఇంత దుష్టంగా ప్రవర్తించడానికి నీ నీకు శీలం అనేదేమీ లేదా అని అడుగుతుంది అంటే అంటాడు నా స్వభావం ఉంటే నీకు నచ్చితే నచ్చినట్టు లేకపోతే నా స్వభావం ఉంటే స్వభావం దురతి అని ఓ మాట చెప్తాడు ఇంకో దీన్నే అసురస్వభావము అంటారు ఇతరుల యొక్క సుఖ ఏమీ సంబంధం లేకుండా పరుషంగా మాట్లాడటము దుష్టంగా ఆలోచించటము ఇటువంటి స్వభావం అసురస్వభావం దానికి ఆపోజిట్ శీలము ఎవరెందైతే శీలము మంచి ధనము దాన్నే ఆచారము అంటారు అది లేదో వాళ్ళు అసుర ప్రకృతి నా సత్యం తేసు విద్యతే వారు ఎందు సత్యము ఉండదు సత్యవ్రతానంద ప్రసిద్ధి ఏమిటో వారు సత్యమే పంపేవారు నాతో దండేవారు నేను అసత్యం చెప్పను నేను ఎవరు ఎద్రవాడు నాకు అనవసరం నేను మాత్రం అసత్యం చెప్పను అనేది ఆయన కరాఖండిగా సత్యం పలుకుతూ ఉంది ఈ మాట ఒకసారి స్వామి పద్మాభారం నుంచి కూడా నాతో కల్లాడు ఆయన సత్యం తప్పు మాకు అవతల అది కూడా కొంతమంది అలలోకగా అసత్యాలు పలికేస్తారు అలా పక్క నుంచి అబద్ధాలు దానికి ఏమీ సందర్భం లేకపోయినా తెప్పేస్తారు ఆయన ఉన్నా మీరు కాశీం వెళ్ళారంటే కాశీ వెళ్ళాను ఆ విశ్వేశ్వరుని చూశానంటే విశ్వేశ్వరుడిని చూశానండి ఇంకో ఇరవై దేవతలను కూడా చూసేది వచ్చాను ఆయన మొత్తం మీద విశ్వేశ్వరుడు ఇంకో ఒక రెండు చూసి వచ్చారు ఇంకే పుట్టగించేసి ఏవో చెప్పేస్తాను దానివల్ల ఎదరవాడికి హాని అని కలగదు అలాంటి అయినా కూడా చెప్పకూడదు ఎదరవాళ్ళకి హాని కలిగే అసత్యాన్ని చెప్పకూడదు అని వేరే చెప్పాలా అసలు అసత్యం పలుకరాదు సత్యమునే పలుకమండి ఎప్పుడైనా పొరపాటుని అసత్యం పలుకితే ఆయనకు వెంటనే ఫోన్ చేసే ఉండదు నేను మీతో అలా చెప్పాను అది సరికాదండి నేను దిద్దుకుంటున్నాను అని తన వెంటనే దిద్దుకోవాలి అంటే దాన్ని అసత్యాన్ని అలాగే పలికిన అసత్యాన్ని అనేది దానికి ప్రాయశ్చిప్ చేయకుండా దాన్ని మార్పు చేయకుండా అలా ఉంచుకో తప్పనిసరిగా సత్యమే వాళ్ళ ఉంటుంది తర్వాత ఒకప్పుడు సత్యం పలికితే అది ఎదురు ఆ సందర్భంలో అనుకూలంగా ఉండదు ఎదురు వాళ్ళ మనస్సుని కష్టపెట్టుకుంటారు కాబట్టి పలకడం ఆ యోగ్యం కాదు సందర్భం కాదు అనుకున్నప్పుడు మాట్లాడుకూరుకోవాలి మౌనంగా ఉండిపోవాలి అంతేకాని సత్యం పలకపోవచ్చు వచ్చి అడిగాడు అనుకోండి ఏమన్నా మీ అభిప్రాయాలు ఏమిటని మీరు నన్ను ఎందుకు అడుగుతారని నన్ను అడగద్దు నన్ను పుస్తకాలు ఏవో రాస్తూ ఉంటారు అప్పుడు పుస్తకాలు రాయడం ఉంది వాళ్ళకి సంస్కృతం రాదు కానీ తెలుగులో అర్థం రాస్తారు సంస్కృతం రానప్పుడు తెలుగులో అర్థం రాయడం ఎందుకు ఇప్పుడు రామాఫీల్డ్ రావాలని అనుకోండి రామ రాముడు రావణ రావణుని ఫీళ్లే ప్రశంసించను అని ఆశారు అనుకోండి అది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరనుకుంటారు దాన్ని చూసి ఏమైంది ఇలా రాస్తారు ఏమిటంటే నన్ను కోపడతారా కోపడరా ఇంగ్లీష్లో కనుక అలా రాస్తే మీరు మెచ్చుకుంటారా మీరు మెచ్చుతారా అటువంటి వాళ్ళని ఐ ఆమ్ హండ్రీ అని ఇంగ్లీష్లో ఉందనుకోండి దాని పేరులో ఐ ఆమ్ వారందరూ హండ్రీ ఉత్సాహంగా ఉన్నారు అని ఆశారు అనుకోండి అప్పుడు మీరు ఏమంటారు ఏమండి ఎందుకంటే మీకు రాని ఇంగ్లీష్ మీరు ఇలా ఎదుగు రాస్తున్నారు అని కోపడతారా కోపడరా కోపడతారు కానీ సంస్కృతంలో అలా రాసిస్తే మాత్రం మీరు చప్పట్లు పడతారు మీరే మీ మాటే అడుగుతున్నాను ఎందుకని రాసిన వాడికి సంస్కృతం రాదు చూసి వాడికి సంస్కృతం రాదు అలా చూడకూడదు నాట్ డూ దాట్ ఎప్పుడు అడుగుతారు పుస్తకం చూసి వచ్చి నన్ను అడుగుతారు కాబట్టి ఈ పుస్తకం మీద మీరు నేను మీ అభిప్రాయం నేను రాయను నేను ఈ పుస్తకం మీరు చూడండి నేను చూడండి ఇది ప్రచురించాలా ఉందా మాకు సలహా చెప్పండి నేను సలహా చెప్పను మీరు ఆలోచించ అయితే మీరేం చేస్తారు నేనేమి చేయను అయితే మళ్ళీ ఎందుకు ప్రింట్ చేసి మీకు కాపీ పంపిస్తాం మే ఎందుకంటే దానిన్నా తప్పు దాంట్లో సంస్కృత శ్లోకం పెట్టకపోతే నేను చూస్తాను సంస్కృతి ఈశ్వరాశనం శ్లోకాలన్నీ తప్పుతో ప్రింట్ చేసి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి చెప్పను మీరు నన్ను అడగద్దు మీరు పుస్తకం ప్రింట్ చేయాల వద్దా మీ సలహా చెప్పండి నా సలహా నేను చెప్పను మీకు వచ్చినట్టు మీకు తెలియదు మీ అభిప్రాయం రాయండి రాయినా నేను పుస్తకం మీద అభిప్రాయం నేను రాయినా నేను రాస్తానంటే హండ్రెడ్ కన్విన్స్ అయ్యి నా హృదయానికి స్పృశిస్తే అప్పుడు నేను కన్ను కాయత్నం తీసుకుని ఆనందంగా రాసి వాళ్ళకి ఇస్తా రాయడమే కాదు వాళ్ళకి టైప్ చేసి పీడిఎఫ్ ఫార్ పేజీ ఫార్మాట్ చేసి పీడిఎఫ్ చేసి పంపిస్తాను వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడమే దాన్ని అలా తయారు చేసి పంపిస్తాను నేను రాశానంటే అలా రాస్తాను లేకపోతే రాయాలి అంతేకాభిప్రాయం రాసిన పుస్తకాలు మీకు ఎక్కడా కనపడదు ఎందుకంటే అభిప్రాయం రాస్తే ఏమైనా రాయాలి ఈయనొంతటి మహాపండితులు ఏడు రాయాలి మొదటి పేజీలో ఆరు రోజు తప్పులు ఆయనకి సంస్కృతం రాలి తప్పు లేదు టైప్ పోస్ట్ కాదు తప్పులు అడిగితే టైప్ చేసుకుంటే ఏవో తప్పులు వస్తాయి వాటి గురించి కొంత విషయం కాదు వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయనకి సంస్కృతం రాదు చెప్పాను కదా ఇందాక చెప్పాను కదా ఐఆమ్ గోయింగ్ హోమ్ ఐఆమ్ ఆయన హోమ్ మార్కెట్కి గోయింగ్ వచ్చుతున్నాడు అని రాస్తాడు ఇంగ్లీష్ అది ఎలా ఒప్పుకుంటారు దాన్ని అలా ఉంటుంది సంస్కృతంలో అంత అధ్వానంగా అని అడిగితే జస్ట్ అంతర్ధ్వానంగానూ రాస్తాను ఎందుకు రాయాలి సంస్కృతం రాని సంస్కృతాన్ని నేను ఒక ఆయన నేను సంస్కృతంలో పుస్తకం రాసుకున్నానన్నా నేనున్నాను మీరు లాటిన్లో కూడా తప్పకుండా రాయాలి అని చెప్పి అంటే అదే అవునండి మీరు రాయండి లాటిన్లో కూడా మీరు సంస్కృతం ఎంతవరకు చదువుతున్నారు నేను చదువుకోలేదు మరి అటువంటిప్పుడు సంస్కృతంలో రాసుకున్నప్పుడు లాటిన్లో కూడా రాయండి అలా ఉంటుంది సత్యం మీకు సందర్భం లేకపోతే దూరం మాట్లాడుకూరుకోవాలి తప్ప సంతోషపెట్టడం కోసం లేనిపోని విషయాలను కల్పించి చెప్పరాదు మాట్లాడితే సత్యం సరే నేను ఇదంతా డైత్రస్తు చెప్పాను మాట్ మాట్లా సత్యం పలికే సందర్భం కాదండి స్టేజ్ మీదకి వచ్చి పుస్తకం నిండా ఉన్నాయని అలా చెప్తారు అంటే నిజమే కాబట్టి నేను స్టేజ్ మీదకి రాను ఒకవేళ వచ్చిన పుస్తకాన్ని గురించి ఏమీ చెప్పను ఒకవేళ ఏదైనా చెప్పినా అది అంటి కునట్లుగా చాలా పొలిటికల్ రైట్ టు స్పీచ్ ఇచ్చేసి నేర్చకపోతాను తప్ప నేను అసత్యము పలుతాను అని అలా ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు సందర్భాన్ని బట్టి తన వాక్కును నియంత్రించుకుంటూ సత్యమునే కొవ్వలేదు ఎవరైతే సందర్భ ఒక ఉన్నారు ఆయన రెండు సార్లే నోరు ఓపెన్ చేస్తారు రెండేసార్లు ఓపెన్ చేస్తారు ఒకటి తినేప్పుడు రెండు అసత్యం పలికేటప్పుడు The One- he opens his mouth twice while eating and while speaking a lie. What is the one thing he's worried about? That's the one thing that people would know about. You never know without their own personal attention. Ravanore Mons pairs this in a rule. He designed theеп much is randomma than Ramh letzman. This is Ramudu tala- angeons. He designed it like that including gains andesterol, దాన్ని చక్కగా అందంగా తయారు చేసి దానికి అడుగున మేక రక్తాన్ని దాన్ని కనిపించి ఆ తల తీసుకొచ్చి సీతాదేవి ముందు పారాయిస్తాడు ఏమిటంటే ఈ తల ఏమిటి ఎక్కడంటే రావణాసురుడు శ్రీరాముని సంహరించి ఆ తలని ఇటు పురుఫ్గా తీసుకొచ్చి పెట్టాడు అని చెప్తారు అలాంటి అసత్యం అంటే సీతాదేవి ముందు ఏడుస్తుంది తర్వాత అనుకుంటున్నాం ఇదేదో మోసంలో ఉందే ఇది అసత్యం అని ఆవిడ దేహించేస్తుంది ఎందుకంటే అలాంటి అసత్యం అది అసురుల యొక్క లక్షణం చెప్తున్నాం ఎలాగో అలాగో ఒక అసత్యాన్ని ప్రచారం చేసే ప్రయత్నం వీళ్ళు అసురులు చేస్తూ ఉంటారు మనం ఆసురీ సంపద గురించి చదువుతున్నాం ఈ అధ్యాయం అంతా కూడా ఆసురీ సంపద ఏ భాష్యం కేవలం ప్రవృత్తిని వృత్తి ఏవనదిహు ఈ అసురులు ఉన్నారే వీళ్ళకి కేవలము ప్రవృత్తిని వృత్తులు మాత్రమే తెలియవు అని అనుకోవాలి వాళ్ళకి తెలియనివి వాళ్ళ ఆచరించనివి ఇంకా కొన్ని ఉన్నాయి అవేమిటి నా శౌచం నాపిచాచారత్యం చే శౌచము లేదు ఆచారం అనగా శీలము లేదు సత్యము అంటే ఉన్న ఉన్నదాన్ని ఉన్నట్లుగా పడుకుతా అనే సత్యము కూడా వారి ఎందు లేదు అంటే అర్థం ఏదో తెలిసినా అన్ని అసురులు ఎలా ఉంటారు అసురస్వభావం గలవారు ఎలా ఉంటారంటే అశౌచాహ అనాచారాహ మాయా విన అనృతవా ఎందువలన అలా ఎందుకు చెప్పారంటే ఆసురాహ అసురస్వభావము గలవారు ఎలా ఉంటారంటే అశౌచాహ శౌచము లేకుండా ఉంటారు బాహ్య శౌచము లేకపోవడం కూడా ఆసుర స్వభావంలో రుచొస్తుంది కాబట్టి బాహ్య శౌచాన్ని పాటించాలి అలా కనబడితే అక్కడ ఉమ్ములు వేస్తున్నారు అని ఒక నెల పెరగకుండా ఉమ్మేయడం అది బాహ్య శౌచానికి భంగమది అలాగా అది అశౌచం అది తప్పది అసుర లక్షణము అరటి పండు జీసాల అది అసుర లక్షణము అలాగా అవన్నీ అసుర లక్షణాలు మన సమాజంలో ఈ అసుర లక్షణాలు అధికంగా ఉండడము చాలా దురదృష్టకరమైన విషయం శౌచ్యం బాహ్య శౌచ్యం పెట్టుకోవాలి ఆంతర శౌచం కూడా పెట్టుకోవాలి అటువంటి రెండు శౌచములు లేనివారు అనాచారాహ అంటే శీలము లేనివారు మంచి శీలము లేనివారు మాయావినహ అంటే మోసము చేసే స్వభావము గలవారు నన్ను మోసం చేయడం లేనికండి మోసం చేస్తే నీకేదో లాభం కలుగుతున్నాను ఎందుకంటే లాభం ఏం చేస్తూ ఉంటానండి ఈ సంసారంలో అన్యాయంగా ధనాన్ని సంపాదిస్తే ఆ ధనాన్ని మనం నిలబెట్టుకుంటామా ఏమన్నానా చూడండి క్లాసు వాతావరణం ఎంత గడబడగా ఉన్నాను సో మొత్తానికి ఈవేళ క్లాసు జరపాలి నేను ఒక పట్టుదలతోటి జరుపుతున్నాను ఎందుకంటే అది ఆ మహాత్ముల యొక్క నివాళికి క్లాసు ఆవశ్యకం అందుకోసం పూజ కంటే ఎక్కువ ఆవశ్యకం శ్రద్ధతోటి నడిపిస్తున్నాము కనుక అనాచారాహ సచ్చీలము లేని వారు మాయావినహ మోసము చేసే స్వభావము కపట స్వభావం కలవారు అనుభూతవాదిన అసత్యమును చాలా తేలికగా చెప్పేసేవాడు అసత్యం పలకడానికి అసలు ఆలోచనే లేకుండట అదే మనం అసత్యం అనే దృష్టి కూడా లేకుండట అమ్మా మీరందరూ వెనక్కాలు కూర్చుంటారా ఏమి అలా ఉంటారు అసురులు అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం అన్నాము అసత్యించ అంటే ఇంకా ఏమంటే అంటే అసుర ప్రకృతి గురించే ఇంకా మాట్లాడుతున్నా ఇంకా శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఈ అధ్యాయం అంతా అసుర ప్రకృతే అసత్యమతిష్ట జగదాహురమేశ్వరం అపరస్పర సంభూతం కామైతుకం ఈ అసూరులు ఎలా ఉంటారంటే జగత్తు గలదు ఈరుడు లేడు జగత్ ఆహు అని ఈశ్వరు ఇప్పుడు శంకరాచార్యులు ఏమన్నారు బ్రహ్మ సత్యం జగన్మిత్యండి కొంతమంది ఎలా ఉంటున్నారంటే అల్లెడ్ అలా అంటారాయినా జగత్త సత్యము బ్రహ్మమిథ్య అని దాన్ని రివర్స్ చూసి కొంతమంది వ్యాఖ్యానం చేస్తారు మీరు చూడండి మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా రెండు గంటలు మూడు గంటలు మీరు సినిమా చూస్తారు సినిమా చూసినప్పుడు సినిమాలో ఎన్నెన్నో దృశ్యములు ఉంటాయి కాపు ఉంటుంది అనేకములైన దృశ్యములు చూపిస్తారు ఒకప్పుడు ఈ దృశ్యములు సింగపూర్ లేదా న్యూయార్క్ మొదలైన నుంచి అక్కడ ఫిలిం తీసి ఆ దృశ్యాలను కూడా సినిమాలో పెట్టి చూపిస్తారు కాబట్టి తెర మీద మీకు సింగపూర్ కనపడుతుంది తెర మీద నవరసాలు చూపిస్తాయి నవరసాలు ఉంటాయి శృంగారం ఉంటుంది కరుణ ఉంటుంది హాస్యం ఉంటుంది శృంగారం అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు శృంగారము ఆ విలం వచ్చి అమ్మాయిని ఎత్తుకుపోతాడు కరుణము తర్వాత ఎవరో హాస్యరారని హాస్యాన్ని చెప్తాడు హాస్యం ఉంటుంది అద్భుతము అంటే సింగపూర్లో ఏదో పెద్ద పెద్ద బ్రిడ్జ్ మీద యుద్ధం చేసుకున్నట్టుగా అక్కడ ఎక్కడితో వెళ్ళిపోయి అక్కడి నుంచి యుద్ధం చేసుకో దిందడిపోయింది అలా ఏదో చూపిస్తాడు అద్భుతము బీభత్స రసం ఉంటుంది అంతా రక్తము హణోహణ కొట్టేసుకోవటం అదంతా చూపిస్తాడు బీభత్సము భయానకము భయమనే రసాన్ని చూపిస్తాడు ఈ విధంగా ఈ విధంగా తొమ్మిది రసాలు అవన్నీ యథార్థముగానే భాషిస్తాయి ఆ దృశ్యములన్నీ సత్యములనే అనిపిస్తుంది కానీ అవన్నీ సత్యముల లేక ఆ దృశ్యములను ఆ విధంగా ప్రకాశింపజేసే ప్ర కాంతి ప్రకాశము సత్యము ఏది సత్యము అంటే ఈ దృశ్యములు సత్యము కాదు అని సత్యములా కనబడతాయంటే కాంతి కనపడదు మీకు కాంతి వ్యాపించి ఉంటుంది ప్రత్యేకించి ఇదిగో కాంతి అని అలా కనపడదు ఆ దృశ్యములు అన్నింటిలో వ్యాపించేసి ఉంటుంది అంటే ఒక రకంగా దృశ్యములే కాంతిని కప్పివేస్తున్నాయి చెప్పవచ్చు ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ కాంతి అనేది ఏమీ దృశ్యములు మాత్రమే సత్యము అని మీరు అనుకుంటే మీరు ఆ సినిమాకి ఫ్యాన్స్ క్లబ్లో మెంబర్ అవ్వడానికి ఉపయోగపడతారు తప్ప సత్యం తెలుసుకునేటువంటి అవకాశం మీకు ఉండదు అదే విధంగా ఈ జగత్తు అనేది అది చాలా సత్యమాన్నట్లుగా మనకు అనుభవాన్ని చూసేది చెడులతో వినేది మనస్సుతో తెలుసుకునేదే జగత్తు కన్ను కన్ను ఎంత చూపిస్తుంది దానికి ఎంత జాతనైతే అంత చూపిస్తుంది కాబట్టి కన్ను చూపించేదే సత్యము అయితే అటువంటి సత్యము అది ఎందుకు కొరగాని సత్యము కన్ను ఎంత చూపిస్తుంది కన్ను క్రింకిల్ క్వింకిల్ లిఫ్టిల్ స్టార్ ఉంటుంది కన్ను అంటే మెనుకు మినుకు మెంతు మంతున్నాయి నక్షత్రాలు వెనుకు మెనుక నక్షత్రాల నుంచి రావాల ఏరియా ఉందా నక్షత్రాలు షేపీ ఎలా అక్కడ అలా ఉండదు సూర్యుడు అంటే ఎక్కువ ప్రకాశంగా ఉంటాయి నక్షత్రాలు కానీ సూర్యుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి దుందంగా కనపడతాడు నక్షత్రాలు బహులోనలో ఉన్నాయి కాబట్టి ఇలా కొమ్ములు కొమ్ములుగా కనపడతాయి అలా నీకు మెడకు మనతో ఉన్నట్టు కొమ్ములుగా ఉండవు అదంతా కూడా ఆప్టికల్ ఇూషన్ అంటే కాంతి కళ్ళలోకి వచ్చేటప్పటికి సద్య భ్రమ కాబట్టి క్రింకెల్ క్రిమికి లిక్ ఇస్తారు అనేది సత్యం కాదు అది భ్రమ సో చంద్రుడు అలా ముక్కలు ముక్కలుగా ఉంటాడు సగమే ఉంటాడు అదంతా మన కళ్ళకు కనపడే భ్రమ చంద్రుడు సగం ఉండడు సులుగానే ఉంటాడు మన కంటికి సగం కనపడతాడు అష్టమిగా సూర్యుడు ఉదయం చేట్టు అస్తమించినట్టు కనపడతాడు కానీ సూర్యునికి ఉదయాస్తమయములు ఉండవు భూమి బళ్ళ పలుపుగా కనపడుతుంది కానీ భూమి గుండ్రంగా ఉంటుంది దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి ఇప్పుడు నేను చెప్తున్న దృష్టాంతాలను బట్టి ఏమర్థింది ఆకాశము నీలవర్ణంగా కనపడుతుంది కానీ ఆకాశానికి రంగు ఉండదు మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి కంటికి కనబడేది సత్యము అనుకోవడం అంత పొరపాటు వేగాలి మరొకటి కాదు అదేవిధంగా ఇతర ఇంద్రియముల ద్వారా ఏ జగత్తు మనకు అనుభవానికి వస్తుందో ఆ జగత్తు సత్యము అని అనుకోరాదు జగత్తు సత్యము కాదు మరి సత్యము కాని జగత్తు మనకు అనుభవానికే వచ్చుటకు హేతువుది అంటే ఒక చైతన్యము సినిమాలో ఎలా అయితే కాంతి అంతా వ్యాపించి ఉన్నదో అదేవిధంగా ఈ జగత్సంతా కూడా ఒక చైతన్యము ఒక ఎరుక యొక్క తెలివి వ్యాపించి ఉన్నది ఆ తెలివి అదే ఈష్ ఇప్పుడు ఈ దీపాలు పెరుగుతున్నాయి ఫ్యాన్స్ పెరుగుతున్నాయి అవన్నీ కనపడుతున్నాయి మనకి దీపాలు కనపడుతున్నాయి ఫ్యాన్లు కనపడుతున్నాయి కాబట్టి దీపాలు సత్యము ఫ్యాన్లు సత్యము ఎలక్ట్రిసిటీ అనేది ఏదీ లేదు అని అనొచ్చి అనుకోవడం మనం ఏమనాలి దీపాలు స్వతంత్రంగా ప్రకాశిస్తున్నట్టు కనబడుతున్నవే కానీ అవేమీ స్వతంత్రంగా ప్రకాశించుకోలేదు ఆ ప్రకాశము వాటి ప్రకాశమే అన్నట్లుగా కనబడుతున్నా ఆ మహిమ ఆ ప్రకాశము వాటిది కాదు ఫ్యాన్లు అలా గొప్పగా తిరిగేస్తున్నట్టు అనిపిస్తున్నా అవేమీ స్వతంత్రంగా తిరిగి తలేదు తిరిగే శక్తి వాటికి లేదు అలా కనబడుతోందంట కనపడాలని ఎలక్ట్రిసిటీ ఏది కలదో అదియే థాత్యమే ఫ్యాన్ యొక్క తిరిగే శక్తి ఫ్యాన్ది కాదు దీపం యొక్క వెలిగే శక్తి దీపాన్నిది కాదు కంటి కనబడేది మాత్రం సత్యం కాదు కంటి కనపడకుండా ఈ సర్వ గురువు నడిపించేటువంటి ఎలక్ట్రిసిటీ ఏది కలదో అదియే సత్యమే అని ఎలా అయితే మనం తెలుసుకుంటూ ఉంటామో అదేవిధంగా ఈ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి పక్షులు ఆకాశంలో ఎదురుతూ పోతున్నాయి పశువులు నేలపై భూమిపై సంచారం చేస్తున్నాయి మానవులు ఎన్నెన్నో ఘనకావ్యాలన్నీ నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ విధంగా సకల ప్రాణులు సముద్ర గర్భంలో నేళ్ల కింద చాలా విశాలమైన ప్రాణిపోటి నివసిస్తూ ఉంటున్నాయి తర్వాత భూమి అడుగున ఎన్నో ప్రాణులు నివసిస్తూ ఉంటాయి ఈ విధంగా సకల ప్రాణులెందు చైతన్య శక్తి రూపంగా ప్రాణశక్తి రూపంగా వ్యాపించి ఈ ప్రాణులకు మనుగడను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఒక మహాశక్తి కలదు మహాశక్తి ఒకటి కలదు ఆ మహాశక్తి లేదని ఎలా చెప్పగలరు మీరు ఆ మహాశక్తి ఉండబట్టే ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి భూమి సూర్యుడి తిరుగుతోంది ఋతువులు వర్షము గ్రీష్మ ఋతువు హేమంత ఋతువు ఋతువులన్నీ కూడా ప్రభుత్వ తిరుగుతున్నవి పక్షులు ఎగరగలుగుతున్నాయి చేపలు ఏదగలుగుతున్నాయి మనుషులు అనేక ఘనకార్యములను చేయగలుగుతున్నారు ఇవన్నీ సంభవం అవుతున్నాయి అంటే ఒక మహాశక్తి ఉండి తీరాలి ఉన్నది అని ఎవరు చెప్తారు ఆ మంచి విచారణ మొదలవాడు చెప్తాడు అసురుడు ఏమంటాడో తెలిసినా చేపలు ఎగురుతున్నాయి చేపలు ఈగుతున్నాయి పక్షులు ఎగురుతున్నాయి మనుషులు పనిచేస్తున్నారు ఇదే సత్యము వీటి వెనకాల ఏ శక్తి లేదు ఏ మహాశక్తి అనేది ఏదీ లేదు అని అసురుణ్ చెప్తారు జగదాహు ధర్మేశ్వరం ఇప్పుడు ఒక ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడా లేడా ఆ ప్రసక్తి ఎందుకు అనవసరం కదా ఆ ప్రసక్తి లేవనెత్తి ఈశ్వరుడు లేడు అని పని చెప్పేవాడు అసురుడు ఆ ప్రసక్తి లేకుండా ఉంటే నోట్వాలు ఆ ప్రసక్తి తెచ్చి ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని ప్రతిపాదించి ఈశ్వరుడు ఎలా భక్తిని చేసేవాడు దైవస్వరూపం కాబట్టి మనము అసురస్వభావంలోకి వెళ్ళరాదు జగత్తు సత్యము బ్రహ్మమిథ్య అంటే అసురస్వభావం జగత్తు మిథ్య బ్రహ్మయే సత్యము అంటే అది సుర లేకపోతే దేవతల యొక్క స్వభావం కాబట్టి ఈ అసురు ఈ విధంగా మాట్లాడతారు అసత్యం అప్రతిష్ట జగదాహు పరీశ్వరం అపరస్పర సంభూతం తిమన్యత్ కామహంకితం భగవద్గీతలో శ్లోకాలన్నీ చాలా సారాలంగా ఉంటాయి కష్టంగా ఉండవు సింపుల్గా ఉంటాయి కానీ అక్కడక్కడ కొంచెం కఠినమైన శ్లోకాలు వస్తూ ఉంటాయి అలాగే కఠినమైన శ్లోకాలను అంటే అన్వయించడం అన్వయం చెప్పడం పద పదార్థములను జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయటము కొంత క్లేశముతో కూడిన పని అని చెప్పదగ్గ శ్లోకాలు భగవద్గీత మొత్తం మీద వరడడం వాటిలో ఈ శ్లోకం ఒకటి ఇది చాలా గంభీరమైన శ్లోకం నేను వెనకాల ఈ శ్లోకాన్ని సరిగ్గా వ్యాఖ్యానం చేయాలంటే కొంత మోడర్న్ సైకాలజీ ఫ్రాయిడ్ సైకాలజీ మొదలైన వాటిని కూడా మనము స్పృశించవలసి ఉంటుంది మోడర్న్ సైకాలజీలో ఉండే గుణదోషాలను కూడా కొంత విచారణ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశాలను నిమి రేపు మనం విస్తారంగా రేపు గంట క్లాస్ ఉంటుంది మనకు ఆ క్లాసులో ఈ శ్లోకాన్ని మనం విస్తారణగా జాగ్రత్తగా అధ్యయనం చేద్దాము ప్రస్తుతానికి ఇలా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను తర్వాత ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి ఆ కార్యక్రమం ముగుస్తుంది ఈ సేవా కార్యక్రమాలు అడిగిన తర్వాత హారతు హారత అయిన తర్వాత మహాప్రసాదము ఇతరులు కూడా ఉంటుంది ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదక్ష్య పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్య ఓం శాంతిశాంతిశాంతి